అలాగే పరమాత్మ జగత్ అనే క్రీడ ఆడాడు ఆడితే జగత్ అయ్యాడా అవలేదు ఆత్మ సకల సృష్టికి ఆధారంగా ఉంది సూర్యుడు సర్వప్రకాశమానమై స్వీయ ప్రకాశమానమై స్వయం ప్రకాశమానమై సకల సృష్టికి ఆధారంగా ఉన్నాడు ఉంటే ఇప్పుడు మీ ఇంటి ముందున్న గడ్డి మొక్క సూర్యుడు ఒకటేనండి అంటే అందుకే ఈశ్వర పూజకి తుమ్మి పూలు కావాలి ఇందులో సంకేతార్థం ఉందండి ఈ విషయం చెప్పదలుచుకుని ఈ మాట చెప్తున్నాను ఈశ్వర పూజ రాబోయే రోజుల్లో కార్తీక మాసం వస్తుంది మీరు ఎన్ని పూలు పట్టుకెళ్ళినా శివుడు సంతోషించడయ్యా తుమ్మి పూలు పట్టుకెళ్లాలట అసలు ఈ తుమ్మి పూలు కొయ్యడానికి రావు కొయ్యబోతే అవి ఎంత సూక్ష్మంగా ఉంటాయి అన్నమాట ఆ తుమ్మి పూలు జాగ్రత్తగా కోసి నిజానికి తుమ్మి పూలు అసలు ఎవరికి తెలియనే తెలియదు గడ్డి పూల లాగా ఉంటాయి అంత రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఆ తుమ్మి పూలు కోసి ఆ తుమ్మి శివుడికి అర్చన చేయాలంట అంటే అర్థం ఏంటి నీ తెలివితేటలు ఎక్కడికి ఎదగాలి తుమ్మి పువ్వులో చూడాలి తుమ్మి పూలు పట్టుకెళ్ళి మీద వేయటం కాదు తుమ్మి పువ్వులో చూడాలి స్థాయిలో నువ్వు ఎదగాలి సర్వాధారమై ఉన్నటువంటి సూర్యప్రకాశం తుమ్మి పువ్వు కూడా సమానమే నీకెంత సమానమో తుమ్మి పువ్వు కూడా అంతే సమానం నీ స్వాత్మ జ్ఞానం అలా ఉంది నువ్వు చేసే రోజువారీ పనులు ఉంటాయే అవన్నీ తుమ్మి సమానం ఏదో నేనేదో ఇది విమానం ఎక్కి ఆ అమెరికా వెళ్ళానండి ఏదో భూ చేశానండి లేదంటే ఇంకేదో చేశానండి అని విశేషణాలు నీ జీవితంలో నీ గురించి నువ్వు ఏమైనా చెప్పుకోవయ్యా అంటే మనం ఈశ్వరుడు దగ్గర చెప్పుకునేవన్నీ ఈ తుమ్మి పూలతో సమానం నేనండి మా అబ్బాయిని బాగా చదివించానండి అమెరికా పంపించానండి కోటీశ్వరులు అక్కడ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేశారండి బోర్డు పెద్ద సామ్రాజ్యాన్ని సంపాదించేశారండి అఖండ భూమండలానికి మా పిల్లాడే అధిపతి అండి లేదండి నేనే అధిపతి ఇలా నీ గురించి కానీ నీవాటి గురించి కానీ చెప్పుకునేవన్నీ ఈ తుమ్మి పూలతో సమానమైనటువంటివి అని భావించి ఈశ్వరార్పణ చెయ్యి ఇది కర్మసన్యాసం అంటే ఇది కర్మఫల త్యాగం అంటే ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి కర్మ సన్యాసం కర్మఫల త్యాగం రెండు ఇవిడి ఉన్నాయి ఇందులో నీవు ఆచరించేటప్పుడే ఆత్మభావంలో పరమాత్మ స్థితి ఎందు పరాత్పరస్థితి ఎందు వారబాహ్య స్థితి ఎందుం అక్కడ ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఇక్కడ ఈ శరీరంతో పశ్యన్ జిఘ్రన్ శృణ్వన్ చూశాడు వాసన చూశాడు విని చూశాడు తిని చూశాడు కని చూశాడు పట్టుకుని చూశాడు ఏం చేశాడండి ఇప్పుడు ఏం చేయలేదండి చేత లేదు వాతా లేదు ఇది గుర్తు పెట్టుకోండి చేత ఉంటే వాత తప్పదండో ఆత్మ జ్ఞానము కలవాడు ఆత్మ నిష్క్రియత్వమని గ్రహించుచుండ అజ్ఞాని అయినవాడు ఇంద్రియ చలనమును ఆత్మయందు ఆరోపించు అయితే అజ్ఞానం అంటే ఏమిటయ్యా ఇవేవో కదులుతున్నాయి కదా ఈ కదిలే తుమ్మి పూలన్నీ నేనే అనుకున్నా ఈ కదిలేటటువంటి తొమ్మి పూల వ్యవహారం అన్ని కూడా నాదే అనుకున్నాడు ఇది అజ్ఞానం ఈ విషయమును చంద్రుడు మేఘ కదిలిక అను ఉపమానం ద్వారా ఆచార్యులు ప్రస్ఫుటమారు అది సంగతి ఆ మేఘములు కదిలినై చంద్రుడు కదిలినట్టు కనపడ్డాడు కారణం కదిలే ట్రైన్ మీద దృష్టి పెట్టాడు కదిలే ట్రైన్ మీద దృష్టి పెట్టడం వల్ల తాను స్థిరంగా ఉన్నప్పటికీ కదులుతున్నట్టు భ్రాంతి చెందాడు కదలని దాని మీద దృష్టి పెడితే ఏది కదల కలె కదిలే దాని మీద పెడితే అన్ని గదులుతున్నాయి ఆకశమున రాత్రిపూట మేఘములు కదులుచుడు మేఘచలనమును కాంచలేని వానికి శశి గోచరించును అంతే కదా ఎవడైతే మధ్యలో కదులుతున్న మేఘాలను దాటి అవతలు ఉన్నటువంటి చంద్రుడు చూశాడు అనుకోండి ఆయనేం కదలేదు యార్థానికి కదులుచున్నవి మేఘములే కాని చంద్రుడు కాదు కాదు కదా చూచువాని స్థాయిని అనుసరించి చంద్రుడు కదులుచున్నట్లు గోచర గాని వాస్తవానికి కదలిక మేఘమునకి సంబంధించినదే దృగ్భ్రాంతి అంటే వేరేం లేదు అందుకని దృగ్దీక్ష ఏం చెప్తుంది ఈ చూపు పనికిరాదు లో చూపు కావాల ఈ మనస్సు పనికిరాజునన్నా లో మనస్సు కావాలంటే ఈ తెలివి పనికిరాజునన్నా లో తెలివి కావాలంటే లో చూపు లో మనసు లో తెలివి లో రూపు ఈ రూపాల లాభంలా ఈ రూపాలతో లెక్కేస్తే కుదరదు అరూపరూపి అయినటువంటి ఈశ్వర దర్శనాన్ని పొంది అట్టి ఈశ్వరత్వానికి పరాన్ని గుర్తించాలి పరమేశ్వరత్వాన్ని గుర్తించాలి అప్పుడు ఈ త్వమ్ జీవుడు ఎక్కడ ఉన్నాడు వీడు లేనే లేడు ఈశ్వరుడికి నేను అర్చన చేస్తేనే నేను నీళ్లు పోస్తేనే ఈశ్వరుడికి దిక్కు కానీ లేకపోతే ఈశ్వరుడికి